ఆ విషయాని విశదీకరించారు వల్లాజీన కఫరు అఆమలుహుం కసరాబిన్ బిఖియతి యహ్సబుహుద్దమ్ఆను మా ఆ యవరైతే సత్య తిరస్కారాని కి గురి అయ్యారో అవిశ్వాసాని కి పాల్ పడ్డారో అఆమలుహుం వారియ కర్మలు వారియ క సత్కార్యాలు ఇహలోకంలో వారేది చేస్తునారో కసరాబిన్ బిఖియతి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 బిద ఇంకా ఇలాంటి ఘోరమైన పాపాలు ఏ పాపాలైతే వేరే పుణ్యాలను కూడా సత్కార్యాలను కూడా భసం చేసేస్తాయో అలాంటి పాపాలకు పాల్పడి ఉన్నారో వారు కూడా ప్రళయ దినాన ఆ మైదానంలో హాజరైన తర్వాత తమకు తాము చాలా నష్టంలో పడి చూసుకుంటారు తమకు తాము చాలా నష్టంలో పడి ఉన్నట్లుగా చూసుకుంటారు సూర్య కహఫ్ ప్రతి జుమ రోజున చదవాలన్నట్లుగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలి మనల్ని ప్రోత్సహించారు ఆదేశించారు ఆ సూర్య కహఫ్లో కుల్ వారికి తెలియజేయండి స్వయంగా తాము చేసుకున్న సత్కార్యాలు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 अल्ला आराधन नूरम चे इत आराधन वैपुन को पुरीपना इली मैं अतन यात सैन्य नरक वेयर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 ఏ పుణ్యాత్ములు ప్రవక్తలు అల్లా భక్తులు వారు ఎవరినీ కూడా మమ్మల్ని ఆరాధించండి చెప్పలేదు ప్రజలే స్వయంగా వారికి ఇష్టం లేని ఈ షిర్క్ కార్యం చేస్తూ అల్లాతో పాటు వారిని ఏదైతే సాటి కల్పించారో అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు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 అందరినీ సమీకరిస్తాడు మళ్ళీ అల్లాహుతాల దైవదూతలతో ప్రశ్నిస్తాడు ఏమీ వీరు మిమ్మల్ని ఆరాధించేవారా దైవదూతలు సమాధానం చెబుతారు నీవు అన్ని రకాల షిర్ఖ్ బహుదైవారాధన నుండి అతీతునివి अंतुना नीव साहित्य मरी नीवि इलांट वारोप इतर शिर्शारो वारी संबंध लेना वो का स्ने కి మేము నిన్ను వేడుకుంటాము నీవు అన్ని రకాల సిరుకులకు అతీతునివి బల్బుదూనల్ జిన్ వారు జిన్నులను ఆరాధించేవారు వారిలో అనేక అధిక సంఖ్యలో ఆ జిన్నుల మీదనే వారికి నమ్మకం వారిపై విశ్వాసం అలాగే యేసుక్రీస్తు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 నీవు నాకు ఏ ఆదేశం ఇచ్చావో అదే ఆదేశాన్ని నేను వారికి తెలియజేశాను ఆ ఆదేశం చాలా స్పష్టంగా ఉండింది అదేమిటి అని అబుద్దులాహరబ్బీవరబ్బికు నా యొక్క ప్రభు మీ యొక్క ప్రభు అల్లాహ మాత్రమే గనక మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి ఇదే బోధ నేను నా ప్రజలందరికీ చేశాను అని స్పష్టంగా యేసుక్రీస్తు అలీ తెలియజేస్తారు ఇంకా ఏమి జరగనుంది ఇన్షాల్ల తర్వాయు భాగంలో మనం తెలుసుకుందాము జజాకంఖైరా వాస్కమ్మ వరమ వ